వామే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్నోతిసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపస్థా వందే గురు పరంపరా ఓం సహనా వహనౌనూ సహ వీర్యంకర వహై शा गुरु वरुणस ब्रह्मवल्ल यान मन चकटे प्रसंगा चूसा इलागं मानवड़ ధర్మము అధర్మము అనే వాటి యొక్క పరిధిలో ఉన్నంత గిల్ట్ అండ్ హర్త్ నేను పుణ్యం చేసుకోలేకపోయాను అనే గిల్ట్ సరే హర్ట్ అంటే ఎవరో నన్ను చేశారు ఎవరో నాకు ఇబ్బందిని కలిగించారు హర్ట్ తర్వాత నేను పాపం చేశాను అనే రిగ్రెట్ వీటి నుండి విముక్తి సంభవం కాదు ఈ గిరిటు నుండి రిగరెట్ నుంచి మనకి విముక్తి లభించాలి అంటే దానికి ఒకే ఉపాయం గలదు అదేమన్నా మానవుడు తన యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటా ఆత్మ యొక్క స్వరూపము అసంగము ఆత్మ అసంగము ఆత్మ అకర్త కాబట్టి ఆ సత్యాన్ని గుర్తించి ఆ జ్ఞానమునందు నిలిచి ఉంటే వాడు ధర్మాధర్మములకు అతీతంగా నిలిచి ఉంటాడు పైగా ఈ ధర్మాధర్మాలు రెండూ కూడా వాడికి పుష్టినే కలిగిస్తాయి స్పృహితే ప్రేణయతి బలయతి వారి సో ధర్మంలోనూ బలంగానే ఉంటాడు అధర్మంలో కూడా బలంగానే ఉంటాడు ఎందుకంటే రెండు మిథ్యా అనేటువంటి విషయాన్ని తెలుసుకుని అలాగా ఉంటాడు కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించి రిగ్రెట్ నుంచి గింటు నుంచి మనం బయటపడట కొరకై ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని ఒక చాలా విలక్షణమైనటువంటి ప్రతిపాదన చూడండి మీరు ఏదైనా ఒక రిలీజియస్ డిస్కోర్స్కి వెళ్ళారనుకోండి ఒక థీలాజీ అని మీరు టచ్ చేస్తే వాడు మీరు కొంత గిల్ట్ పెట్టి పెట్టి పంపించేస్తే అయ్యో మనం ఇంతవరకు ఏమీ పుణ్యం చేసుకోలేకపోయావు అనే గిల్ట్ ఒకటి ప్రవేశపెట్టి ఇంటికి పంపించేస్తాడు ఒక ఆయన దానము యొక్క మహిమానో చెప్పాడు వంద మంది అటెండ్ వాళ్ళందరూ ఇంటికి ఎలా వెళ్ళారంటే మనం గొప్ప దానం చేసుకోలేకపోయాం మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అనే భావన సో ఆ వేరే వేదాంతం ఏది చేస్తుందంటే ఆ రిగరెట్ నుంచి గింతు నుంచి మనిషిని రక్షించడానికి ప్రయత్నం సో చాలా చక్కటి విలక్షణమైన ప్రతిపాదన కిమహం సాధున కరవం కిమహం పాపమ కరవం ఇది కొంతమంది అయ్యో మాకు పిల్లలు లేరు మేము ఇలా వెళ్ళిపోతున్నామని అదో భింద ఇంకో కొంతమంది మాకు పిల్లలు ఉన్నారండి కానీ వాళ్ళు తదిను సరిగ్గా పెడతారో పెట్టుకోవాలని అదో భింద ఇలాగా మానవుడు ఆత్మస్వరూపం తెలియక వివో అనేక రకములైనటువంటి దుఃఖాలకి గురి అవుతూ ఉంటాడు మనిషి దుఃఖం దుఃఖం అని కంప్లైంట్ చేస్తాడు అండి ఆ దుఃఖంలో తొంభై శాతం వాడు కల్పించుకున్నాడు తీరు కూర్చుని నెత్తికి తెచ్చుకున్న దుఃఖాల సంఖ్య యథార్థమైన దుఃఖం ఏదైనా ఉంటే ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒళ్ళు నెట్లుగా ఉండి ఆ ట్యాబ్లెట్ ఇంకా ఎప్పుడో వేసుకున్నాం కొంత పట్టుకు టైం పడుతుంది ఈ లోపల చాలా చాలా శ్రమ కలుగుతుంది అలాంటి దుఃఖం ద రియల్ డిస్కంఫర్ట్ విచ్ ఈస్ పెయిన్ఫుల్ అది దట్ ఈస్ ద రియల్ దుఃఖం అంతేగాని ఎవరితో దెబ్బలాడ్డం వాడు ఇలా అన్నాడు అలా అన్నాడని దుఃఖిస్తూ ఉండడం సైకియాట్రిస్టు చుట్టూ తిరుగుతూ ఉండడం ఈ దుఃఖాలన్నీ తీరి కూర్చుని స్వయంకృత అపరాధం ఉంటారు సో ఇదే విధంగా మరణించే ముందు ఉండేటువంటి రిగ్రెట్సు గిల్ట్సు ఇవన్నీ కూడా ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం చేత మాత్రమే ఉన్నది ఈ ఆ విషయాన్ని మనం అప్రీసాం ఆత్మస్వరూపం తెలుసుకున్నవాడికి ఇవేమీ ఉండబోతుంది ఇప్పుడు ఇంకా భృగువల్లిలో ప్రవేశిస్తున్నాం వాచ్యం చూస్తే సింపుల్గానే ఉంది భృగువై వారుణిహి వరుణుని యొక్క కుమారుడు అతను వారుణిహి అంటే వరుణస్య అపత్యం వరుణని యొక్క కొడుకు అని అతను భృగువు అపత్యం అంటే పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు కానీ వారుణిహి పుల్లింగం పుత్రుడు అని చెప్పాడు అతని పేరు భృగువు అనే ఒక కథ అప్పుడే సో దీని మీద శంకరులు సంబంధాష్యాన్ని మనకి ముందు ఉంచుతారు అందాము సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా ఆకాశాది కార్యం అన్నమయాంతం సృష్టవా తదేవానుప్రవిష్టం విశేషవదివ ఉపలభ్యమానం యస్మాత్ యస్మాత్ తస్మాత్ యస్మాత్ ముందు యస్మాత్ ఉంది తర్వాత తస్మాత్ వస్తుంది సో యస్మాత్ తస్మాత్ యస్మాత్ అంటే బికాస్ తస్మాత్ అంటే తెలుపు సో తస్మాత్ తర్వాత చూద్దాం ఉంది అస్మాత్ ఒకటి తెలుసుకుని సో యస్మాత్ ఎందువలన అనగా జనరల్గా ఈ అస్మాత్ పక్క పక్కన పెట్టేస్తారా యస్మాత్ తస్మాత్ అంటారు దాన్ని మనం వీ హీఆర్గనైజ్ యస్మాత్ బికాస్ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ సర్వజగత్కారణం బ్రహ్మ అది ఎట్టిది అనంత సత్య జ్ఞానస్వరూపం చూసాం మనం అటువంటి బ్రహ్మ అది సృష్టి చేసింది అదే సృష్టికి మూలం ఎలాగ సృష్టి ఎలా చేసిందంటే ఆకాశంతో ప్రారంభించి అన్నముతో అంతము అయ్యే విధంగా సో పృథివ్యా ఔషధయ ఓషధిభ్యోన్నం ఆ విధంగా సో అకా అన్నము ఓషధీభ్యోన్నం అన్నా పురుష సవారుషోన్నరసమయ సో అంతవరకు పురుష అంటే మానవ దేహం సో అన్నమయము వరకు ఆకాశం దగ్గర మొదలుపెట్టే అన్నమయము వరకు ఈ కార్యమును కార్యము ఎఫెక్ట్ ప్రోడక్ట్ పుట్టేది అని దానిని ఆ బ్రహ్మ సృష్టించింది సృష్టించింది అంటే తన నుండి ప్రకటింపజేసింది అని అర్థం సృష్టించి ఏం చేసింది తదేవ అనుప్రవిష్టం కాను దేని ఏ జగత్తును సృష్టించిందో ఆ జగత్తులో ప్రవేశించింది ప్రవేశించడం అంటే ఏమిటండి ఏం ప్రవేశించడం తనే ప్రకటించిందని మూలం అంటున్నారు ఇంక ప్రవేశించటం ఏమిటి అంటే నీవు గుర్తించే కన్నుతోటి ఆ బుద్ధితోటి పరిశీలిస్తే నీకు అక్కడ ఉపలభ్యం అవుతుంది అర్థం ఉపలభ్యమానం ఏ విధంగా ఉపలభ్యమానం సత్యం జ్ఞానం అనంతం రూపంగా ఉపలభ్యమానం అవుతుందా తెలియబడేది అనంతమవుతుందండి అనంతమవుతుంది మరి ఎలా ఉపలభ్యమవుతుందంటారు విశేషవత్ ఇవా ఒక సగుణ సాకార రూపము కలదియా అన్న ఇవా ఒకటి ఉంది సగుణ సాకార రూపము గలదిగా ఉపలభ్యమవుతోంది ఉదాహరణకు మనస్సులో మననశక్తి రూపంగా ఉపలభ్యం అవుతుంది ఇది ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఉపలభ్యంగా ఉందండి చూపించండి అంటే ఇలా చేతిలో చూపిస్తాను ఎలక్ట్రిసిటీ అదేమిటంటే ఎలక్ట్రిసిటీ చూపించుకుంటే ఫ్యాన్ చూపిస్తారు ఏమిటంటే మరి అక్కడే ఉపలభ్యం అవుతుంది ఎలాగో ఉపలభ్యం అవుతోంది ఆ తిరగడానికి వెనకాల అదే ఉంది అలా ఉపలభ్యం అవుతుంది అలాగే ఇక్కడ కూడా బుద్ధి ఎందు ఉపలభ్యమవుతోంది విజ్ఞాన శక్తిగా మనస్సునందు మనన శక్తిగా కన్నులయందు చూసే శక్తిగా కాళ్ళయందు నడిచే శక్తిగా ఇన్ని రకాలుగా ఉపలభ్యమవుతోంది అయితే మరి ఇంద్రియ ధర్మాలన్నీ ఆత్మయందు ఆ బ్రహ్మయందు ఉంటాయా సో ఇక్కడ ఎలాగైతే ఎలక్ట్రిసిటీ తిరిగే రూపంగా వెలిగే రూపంగా కనపడ్డా ఈ తిరుగుట ఈ వెలుగుట ఎలక్ట్రిసిటీ యొక్క స్వరూపంలో భాగాలు ఆ ఉపాధిని బట్టి వచ్చేది అదేవిధంగా ఈ ఇంద్రియ ధర్మాలన్నీ ఆత్మయందే ఉండవు ఉన్నట్టుగా కనపడుతుంది అంటే పశ్యం చక్షుఃణ్వన్ శ్రోత్రం చాలా గొప్ప మంత్రం గృహదారుణ్యం లేదు ఆత్మ ఒక ఇంద్రియంలో ప్రకటమైనప్పుడు చూచుట అనే ఒక ఫంక్షన్ ఒకటి నెరవేరిపోతుంది ఫంక్షన్ ఒకటి హ్యాపీ అని అవుతుంది అక్కడ ఎప్పుడైతే చూచుట అనే ఫంక్షన్ జరుగుతుందో దానికి చెక్షుఃని పేరు పెట్టండి చెక్షిష్ అనే చెక్షింగ్ అనే ధాతువుకి చూచుట అర్థం షున్ వన్ మరో చోటకి వెళ్ళేప్పటికీ ఆ వినుట అనే పని అయిపోతుంటుంది జ్ఞానం అలాగే ఉంటుంది చైతన్యం యొక్క ప్రభావం అలాగే ఉంటుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో దూరేపటికి గిరగిర తిరగడం ప్రారంభిస్తుంది లైట్లో దూరికేపటికి తక్కువని వెలిగిపోయి కాంతి నిండిపోతుంది సో అనేక రూపాలుగా ఎనర్జీ బయటపడిపోతూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నది చైతన్యం ఈ చైతన్యము కంట్లో రూప జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది రూపాన్ని ప్రకాశింపజేస్తుంది అంటే రూపజ్ఞానంగా బయటపడుతుంది చెవిలో శబ్దజ్ఞానంగా ప్రకటన అవుతుంది సో ఈ విధంగా అన్ని ఇంద్రియ ధర్మములు దాని ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ అది ఈ ఇంద్రియ గుణముల చేతను ప్రభావితము కాదు అని విశేషవత్ ఇవ ఆయా విశేషణములు ఆయా ఇట్రిబ్యూట్స్ కలదివలే కలదియా అన్నట్లుగా ఉపలభ్యమానం ఉపలభ్యమవుచున్నది ఎస్మాత్ ఎందువలన ఈ విధంగా బ్రహ్మ ఉపలభ్యమవుతోందో తస్మాత్ అందువలన తస్మాత్ సర్వకార్య విలక్షణం అదృశ్యాదిధర్మకమేవా ఆనందం కాబట్టి ఆ ఆ బ్రహ్మను మనం ఇలా తెలుసుకోవచ్చు ఏమని అది అన్ని ఉపాధులలో ప్రకటమవుతూ ఆయా రూపములు కలదియా అన్నట్లు కనపడినప్పటికీ వాస్తవంలో అది సర్వకార్య విలక్షణం అన్ని కార్యముల కంటే అన్నమయాది కార్యములు ఐదు కార్యాలు అన్నమయ ప్రాణమయ ఎట్సెట్రా అన్ని కార్యముల కంటే విలక్షణమైనది దీన్నే మొటిమాటిగా అదే మాట ఇట్ పెర్వేట్స్ ఎట్ ట్రాన్సెన్స్ బంగారమే బంగారము ఇట్ ఆల్ ది అర్నమెంట్స్ ఎట్ల ట్రాన్స్టెంట్స్ ఆల్ ది ఆర్మీ ఐఏ థింక్ ఇట్ ఈస్ అది అలా మనకు ముందుంది మనం గుర్తించటమే ఆలస్యం ప్రకాశం కూడా అంతే ఆకాశం కూడా అంతే జ్ఞానము చైతన్యం కూడా అంతే కాబట్టి సర్వకార్యములు దాని మూలంగానే పనిచేస్తాయి కానీ అది మాత్రం సర్వకార్యముల యొక్క ధర్మములను తన ఎందు ఆరోపించుకున్నదు అజ్ఞానం చేతన ఆరోపించాలి తెప్పిస్తే అదే అసంగంగానే నిలిచి ఉంటుంది సర్వకార్యముల కంటే విలక్షణంగా ఉంటుంది విలక్షణంగా ఉంటుందని అంటాం భిన్నంగా ఉందని అన్నాం భిన్నమేం కాదు విలక్షణమే సో బంగారము నెక్లెస్ కంటే భిన్నంగా ఉండదు భిన్నంగా ఉంటుందండి బంగారం నెక్లెస్ కంటే నెక్లెస్ బంగారం కంటే భిన్నంగా ఉండదు బంగారం కూడా నెక్లెస్ కంటే భిన్నంగా ఉండదు విలక్షణంగా ఉండదు ఇట్ ఈస్ డిస్టింగ్ బట్ నాట్ డిఫరెంట్ ఎనీవే సో అటువంటి బ్రహ్మ అది అనేక ధర్మములను కలిగి ఉన్నది దాని ఎందు మీరు అనేక విశేషణాలను జోడించు విశేషణాలు అంటే ట్రిబ్యూట్స్ అనే కాదు బ్రహ్మ ఎందు చెప్పే ట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయంటే మనకి మామూలుగా లోకంలో అనుభవానికి వచ్చే ట్రిబ్యూట్స్ని నిరాకరించే రూపంగా ఉంటాయి అది ఏ మనకు అన్నీ కనపడుతూ ఉంటాయి బ్రహ్మ కూడా ఇలాగే కనపడుతుందేమో అని ఒక భ్రాంతి కొంతమంది అలా చెప్తారు కూడా నేను బ్రహ్మను చూశానండి అని అంటాడు ఏమిటో ఎలా అంటే నేను ఒక గుహలో కూర్చుని తపస్సు చేసుకున్నాను శిష్యుడు గురువు గారితో చెప్తాడు కూర్చుని అలా తపస్సు చేస్తున్నానండి ఒక్కసారిగా గుహంతా కూడా వెలుతురుతోటి ఫ్లాష్గా నిండిపోయి గుహంతా కూడా అలాగా అద్భుతంగా ప్రకాశించేసింది ఆ అనుభవం నాకు అలాగ చూస్తూ మెస్మరైజ్ అయిపోయి అత్యాశ్చర్యంలో నిమ నిమగ్నుడైపోయి అలా ఉండిపోయాను ఒక కొద్దిసేపటికి మళ్ళీ గుహ చీకటైపోయింది ఆ విధంగా నేను బ్రహ్మను దర్శించాను అని గురువు గారితో శిష్యుడు శిష్యుడు అంటాడు ఇలాగంటే ఈ బ్రహ్మను దర్శించేననే భ్రాంతలు కలుగుతూ ఉంటాయేమో అలా తరచుగానే కలుగుతూ ఉంటాయి నువ్వు అలాగే ఇంక కంగారు పడకు మళ్ళీ ఇంకో కొంత సాధన చేస్తూ ఉండు అని చెప్తారు కాబట్టి బ్రహ్మ కనబడిందని మీరు అన్నారంటే అసలు ఇన్ఫ్యాక్ట్ బ్రహ్మని తెలుసుకోవాలి అనే ప్రయత్న లేషం ఉన్నంత వరకు మీకు బ్రహ్మ తెలియబడదు ఎందుకంటే మీరు ప్రయత్నం చేస్తున్నారంటే దశమ పురుష దృష్టాంతమే దర్శన పురుషుణ్ణి వెతుకుతున్నంతసేపు అది వాడు కనపడ్డాడు మీతో మీరు వెతకడం మానేస్తేనే వాడతారు సర్వప్రయత్న నిరోధమునందు మాత్రమే బ్రహ్మ స్వరూపం మీకు తెలియబడుతుంది కానీ యాక్షన్ ఉంది అంటే బ్రహ్మ మీద తెలియదు అంచేతనే నేను అంటాను దిస్ ఈజ్ ది లేజీ మ్యాన్స్ రోడ్ టు అండ్ ఎన్లైటన్మెంట్ నో యాక్షన్ అడిగారు మీరు ఏం చేస్తారు నేనేమి చేయ మంచి పనులు చేస్తారా చేయాలి చెడ్డ పనులు చేస్తారా చేయాలి మంచి పనులు చేయను చెడ్డ పనులు చేయను మరి ఏం చేస్తారు ఏమీ చేయను అంతే సమ్ ఐడియాస్ ఐ హ్యావ్ ఐ టాక్ ఆఫ్ టు దైడియా భిక్ష చేస్తారు కదంటే దాన్ని దాన్ని చే కర్మల్లో వేయకూడదు భిక్ష అన్నది చేస్తారు గాలి పీలుస్తారు వీటిని కర్మల్లో వేయరు కర్మ అంటే ఓ పెద్ద హడావిడిగా ఒక నేను కర్తను అని ఒక అభిమానంతో ముందుకు దూసుకుపోయి చేసి దాన్ని కర్మ అంటారు ఊరికే భిక్ష చేశారు ఇటు అటు వీటిని కర్మలు ఎనీవే కాబట్టి దిస్ ఇస్ ఎ లేజీ మ్యాన్స్ రోట్ ఎంటర్ ఎన్లైటన్మెంట్ లేజీ మ్యాన్ అంటే లౌకికమైన కర్మల దృష్ట్యా హిల్ మ్యాన్ ఇస్ లేజీ యూ వోంట్ డూ ఎనీథింగ్ నైవ కుర్వన్న కార్యం దట్ ఈస్ ది దట్ ఈస్ అవ ఐ సైడ్ లేజీ మ్యాన్ కాబట్టి సో ఈ కాబట్టి బ్రహ్మయందు ఉండే ఇలాగే ఉంటాయి అదృశ్యాది ధర్మ అనాత్మే శరీరము కాదు అనిలయనే ఇంకొక దాని మీద ఆధారపడేది కాదు అని మామూలుగా మీరు లోకంలో ఏ ఏ గుణాలను చూస్తూ ఉంటారో వాటినన్నింటినీ తిరస్కారం చేయటమే ఇక్కడ ధర్మాలు దానివలన బ్రహ్మ అంటే అది మరో వస్తువు బ్రహ్మ అనేది సంథింగ్ వన్ మోర్ ఆబ్జెక్ట్ అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించుటే ఆ ధర్మాల యొక్క ప్రయోజనం అది ఆనందం కూడా ఆనందరూపంగా ఉంది చూడండి ఆ బ్రహ్మ బ్రహ్మని చూసే ప్రయత్నం మానేసి వరకు బ్రహ్మ లభించదని ఎందుకు అంటున్నామంటే బ్రహ్మ ఆత్మరూపంగా ఉంది అదే అయినంతదేవా అహమితి బిజానీయా ఆ బ్రహ్మయే ఆనందము అనంతము అయినటువంటి ఆ బ్రహ్మయే నేను అని తెలుసుకోవాలి అంటే బ్రహ్మయే నేను అని తెలుసుకునే విధానం ఎట్టుతో తెలుసున బ్రహ్మని తెలుసుకునే ప్రయత్నం మానేయాలి బ్రహ్మని తెలుసుకునే ప్రయత్నం మానేయడం పేరే బ్రహ్మని నేను అని తెలుసుకోవాలి బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం మానేయడం అంటే నేను ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు నేను మీకు సూచిస్తున్నాను బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం మానేయడం అంటే శ్రవణం మానేయమని కాదు శ్రవణం శ్రవణం చేయడం దేనికంటే బ్రహ్మను తెలుసుకునే ప్రయత్నం మానేయడం కోసమే ఎనివే డోంట్ బాదా సో ధ్యానం చేసేప్పుడు నేను ఉన్నాను ఇక్కడ అదిగో ఆత్మ చైతన్యము నేను ఇప్పుడు ఆత్మను తెలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నంతసేపు ఆ ఆత్మ తెలియబడదు మరి ఆత్మను ఎలా తెలుసుకోవటమో దేహము కంటే విలక్షణమైన వాడను నేను నేహమిదం నాహ మీద నేహ మీద కాదు నాహ మీద నేతి నేతి ఇదం శరీరం స్థూలం అహం నా అని స్థూల శరీరం నందు అహం ఆత్మభ్రాంతిని నిరాకరించండి కూర్చోండి స్థూల శూక్ష్మశరీరం ముందుకు వస్తుంది మనస్సులో ఈ సూక్ష్మ శరీరము నేను కాదు అహం నాహం మళ్ళీ ఇంకోసారి ఆ సూక్ష్మశరీరం అంటే థాట్స్ థాట్ పెరేడ్ అంటారు ఇదలా థాట్ మీద అలా కళ్ళు మూసుకుంటే ఏవో థాట్స్ వస్తాయి వాటిని సాక్షిరూపంగా దర్శించి నాహం ఇదం అని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అలాగే దర్శిస్తారో అట్సో సబ్సైడ్ అయిపోతుంది దెన్ యూ రిమైన్ ఎస్ కర్త నాహం కర్త నాహం భోక్త ఆల్ ఎఫర్ట్ సీజ్ యూఆర్ ది బ్రహ్మ ఎఫర్ట్ ఉన్నంత సేపు ఇదో ఇప్పుడు నేను ఇంకా బ్రహ్మలోకి వెళ్ళిపోబోతున్నాను కర్తృత్వాన్ని పక్కన పెట్టేశాను కదా ఇంకపైన బ్రహ్మలోనే ప్రవేశించబోతున్నాను అనే భావన ఉన్నంతవరకు మీరు బ్రహ్మలో ప్రవేశించారు తదేవ అహమితి విజానీయాత్ అంటే అర్థం అది సో ఆ విధంగా మానవుడు తెలుసుకోవాలి దీని మీద శంక బ్రహ్మ నేనే బ్రహ్మ ఏదో చాలా విడ్డూరంగా చెప్తున్నారే మీరు నేనే బ్రహ్మ అంటే ఆయన అంటారు అనుప్రవేశస్ తదర్థత్వాత్ విడ్డూరమో కాదో నువ్వు తేల్చుకో శృతి అలా చెప్తోంది ప్రమాణమైన ప్రమాణభూతమైన శృత్యామని చెప్తోందంటే బ్రహ్మ నువ్వే అని చెప్తాను ఏమిటండి అది ఎలాగంటే అనుప్రవేశం చెప్పిందా లేదా తత్సృష్వా తదేవా అనుప్రావిశత్ ఈ సృష్టింపబడిన కార్యమునందు ప్రవేశించి ఉన్నటువంటి చైతన్యము అదే బ్రహ్మని చెప్తాను బ్రహ్మే ప్రవేశించేదని చెప్తాను బ్రహ్మ అనంతం జ్ఞానం అని చెప్తాను కాబట్టి ఇక్కడ ఉండే జ్ఞానకార్యాలన్నీ చూస్తే ఆ జ్ఞానం యొక్క నిధి సోర్స్ ఏదైతే కలదో అది బ్రహ్మేని మనకి స్పష్టమైపోతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏ జ్ఞానశక్తి గలదో అదే బ్రహ్మ మరి నా మాట ఏమిటండి నువ్వు వేరే లేవు అదే మరి చెప్పొచ్చు యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ సో యు గోన్ మిర్జిన్ దట్ బ్రహ్మం అని అనుప్రవేశానికి అర్థమే ఇక్కడ ఉన్న జీవరూపంగా భాషిస్తూ ఉన్నటువంటి ఏ చైతన్యం అది ఏ బ్రహ్మ అని చెప్పుట కొరకే అనుప్రవేశం మాట అక్కడ చెప్పడం ఇదంతా ఆయన జరిగిపోయిన వల్లికి మనకి సమ సమగ్ర సారాంశాన్ని మన ముందు పెట్టుకున్నారు పెట్టి తర్వాత రాబోయే వల్లితో కనెక్షన్ ఇచ్చేస్తారు తస్యవం విజానత శుభాశుభే కర్మణి జన్మాంతరారంభకే నవత సో బ్రహ్మ అంటే పూర్ణము ఏ రకమైనటువంటి లోటులు పాపాలు పుణ్యాలు వీటి యొక్క సంపర్కము లేనటువంటి ఏ సచ్చిదానంద ఆత్మచైతన్యము కలదో అది ఏ బ్రహ్మ అది ఏ నేను అనే విషయాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో తస్య ఏవం విజానత తస్య ఈ విధమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి సాధకునకు శుభాశుభ కర్మలు అంతకు ముందు జీవితంలో నేనొక పరిచ్ఛిన్న జీవుడను అనే అజ్ఞానంలో ఉన్న కాలంలో చేసినటువంటి మంచి చెడు కర్మలన్నీ కూడా మంచి చెడు రెండు ఉంటాయి కేవలం మంచి అక్కడ ఉండదు కేవలం చెడు కూడా ఎక్కడ ఉండదు అంచేతనే శ్రీరాముడు శ్రీకృష్ణుడు మొదలైనటువంటి హిస్టారిక్ డాక్యుమెంట్స్లో ఇంకా హిస్టారిక్ డాక్యుమెంట్ కాకుండా మైథలాజికల్ డాక్యుమెంట్ అయితే యూ కెన్ ఆల్వేస్ మేనేజ్ దట్ దేర్ ఇస్ నో మిస్టేక్ వర్డ్స్ హిస్టారిక్ పర్సన్స్ విషయంలో మనము వై షుడ్ నాట్ ట్రై టు డిఫెండ్ దానో రాముడు హండ్రెడ్ అలా డిఫెండ్ చేసే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే శుభాశుభములు రెండో ఉంటాయి ఇప్పుడైతే మత్స్య ధర్మంలోకి వచ్చేసాడో భగవానుడు మత్య ధర్మాన్ని ఆచరిస్తాడంట సో ఆత్మానం మానుషం అన్యే రామం దశరథాత్మజం అని అంటాడు నువ్వెవరో అయ్యా అని అడుగుతాడు వశిష్ఠ మహర్షి అంటే నేను మనుషుల నుండి ఇంకెవరిని దశరథ మహారాజు గారు కొడుకును అని దట్ ఈస్ హౌ హీ టేక్స్ అండ్ హీ ఫంక్షన్స్ దట్ దట్ హీస్ కమిటెడ్ టు ధర్మ సో హండ్రెడ్ పర్సెంట్ ధర్మం ఎక్కడా ఉండదు ఏదో పిసరంత కాంప్రమైజ్ ఎక్కడో ఉండనే ఉంటుంది ఇలా ఎనీవే అలాగే ధర్మరాజు గారు కూడా ధర్మరాజు గారు అబద్ధం చెప్పారని ఇదో పెద్ద ధర్మరాజు గారు అబద్ధం చెప్పారు అశ్వత్థమాహత పుంజిరహ నీకు ధర్మరాజు గారు అబద్ధం చెప్పారనే పాయింటే కనపడింది కానీ ఆయన వీళ్ళందరూ వెళ్ళి ఆయన అబద్ధం చెప్పనున్నారు నేను చెప్పనున్నా నువ్వు అబద్ధం చెప్పకపోతే ద్రోణాచార్యుడు ఓడిపోడు అయినా చెప్పనన్నారు ద్రోణాచార్యుడు అలా యాక్టివ్గా ఉంటే మన మన సైన్యమంతా కూడా వినాశం పొందేసి ఇంకా రేపటి ఇంకొక రోజులో ఖతం అయిపోతుంది మనం మళ్ళీ అడవికి వెళ్ళిపోవచ్చు నువ్వు అబద్ధం ఆడకపోతే అలా అవుతుంది ఆయన చెప్పను దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఆయన సత్యనిష్ట తెలిసిందా లేకపోతే ఏం తెలిసింది అబద్ధం చెప్పాడు ధర్మరాజు అది వీడు తెలుసుకున్న గొప్ప కనకారిని అది ఆ జ్ఞానాన్ని సంపాదించుకొచ్చాడు అరే ఆయన అబద్ధం చెప్పలేదు అబద్ధం చెప్పడం కాదు అక్కడ పాయింట్ హౌ మచ్ కమిటెడ్ హీ వస్ టు ట్రూత్ అది కనపడుతుంది మనకు అక్కడ ఆ స్టోరీలో అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఓని లేవయా ఒక్క పిసరు కాంప్రమైజ్ అవుతావా అవ్వ సర్వ ఇంత ఈ పది రోజుల యుద్ధం పది రోజులు యుద్ధం అయిపోయింది ఈ యుద్ధము ఈ శ్రమ ఇదంతా కూడా బూడిదిలో పోసిన పన్నీరు నువ్వు ఒక్క పిసరు కాంప్రమైజ్ అవ్వాలి అంటే నేను అబద్ధం చెప్పను అనమాట కొని మేము సత్యంలాగా దానికి ఏర్పాటు చేస్తాం అది సత్య అది ఒక సత్యంలాగా దానికి ఒక రూపాన్ని మేము కల్పిస్తాం అప్పుడు నువ్వు చెప్తావా అంటే ఏమిటో ఆ రూపం ఏటు చెప్పండి మీరు అన్నాడే కానీ సరే అనలేదు ఆఖరికి వీళ్ళు ఏదో ఒక కాంప్రమైజ్ ఫార్ములా పెట్టి ఆయన్ని పీకం వంచి ఊనిపించారు ఊ అంటే ఆయన ఏడు మొహం పెట్టుకుని అశ్వత్థామాహత పుంజర అన్నాడు ఆయన అని బతుకున్నంతకాలం బాధపడ్డాడు బతుకున్నంతకాలం బాధపడ్డాడు ఇప్పుడు చెప్పండి ఆయన సత్యవాక్ పరిపాలనా పరుడా లేకపోతే అసత్యం పలికిడా ఏదో మనం మనం ఆ సందర్భాన్ని తెలుసుకోకుండగా ఆ ధర్మరాజు కూడా ఆబద్ధం చెప్పాడు లేవాయా సో ఓ పిసర్ అంత అశుభం ప్రతి మానవుల్లోనూ ఉంటుంది ఆయన కూడా ఒక మానవుడేదా కాబట్టి శుభాశుభ కర్మలు రెండూ ఉంటాయి ఎప్పుడైతే శుభాశుభ కర్మలు రెండు ఉన్నాయో మనకి ఫార్ములా ఉంది అనిష్టమిం ఇష్టం మిశ్రించే త్రివిధం కర్మణ ఫలం అని శ్రీకృష్ణుడు చెప్తాడు అనిష్టము ఇష్టము మిశ్రము పాపం ఎక్కువ పుణ్యం తక్కువ పశుపక్షి ఆది జన్మలు పుణ్యం ఎక్కువ పాపం తక్కువ దేవత జన్మ మిష ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మిశ్రం ఫిఫ్టీ ఫిఫ్టీ మనుష్య జన్మ ఈ రకంగా జన్మాంతరారంభకములు అవుతాయి ఈ కర్మలు ఇంకో జన్మని ఇచ్చి తీరుతాయి మళ్ళీ వీడు జీవునిగానే కొనసాగుతాడు అప్పుడు మళ్ళీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే భాగ్యం కలగచ్చు కలక్కపోవచ్చు అని ఈ బెంగ ఈ ఆత్మజ్ఞానికీ ఉండదు అధ్యతనే ఆత్మజ్ఞానాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు నెక్స్ట్ జన్మకి పోస్ట్ పోన్ చేయకూడదు ఈ జన్మలో దాన్ని పూర్తి చేసేసుకోవాలి నెక్స్ట్ జన్మకి పోస్ట్ పోన్ చేసామనుకోండి ఏమో ఏం చెప్తాం ఇప్పుడో పంచదార కోటా వచ్చిందంటే పరిగెత్తుకెళ్ళి తెచ్చేసుకుంటాం మళ్ళీ ఇది ఫస్ట్ లాటేనా మళ్ళీ సెకండ్ లాట్ వస్తుందని అడుగుతాం ఆగం బాహ్య వస్తువులు ఏదైనా ప్రీతి ఉన్నప్పుడు ఈ ఆత్మజ్ఞానం విషయంలో కూడా అంతకంటే అధికమైన ప్రీతిని కలిగి ఉండడం అవసరం వాటిని చూసుకుంటూ దీన్ని కూడా వీ హేక్ కేర్ సో ఆ ఈ రోజుల్లో పంచదార కోట ఉందా లేదేమో కదా పోల చాలా సంతోషం నేనేదో పూర్వజన్మ సంస్కారం అన్నట్టుగా ఓ సంస్కారం ఇది పూర్వజన్మ నుంచి వస్తున్న సంస్కారం ఇది దాంతో అలా అడిగారు చాలా సంతోషం దేశం ఆ మాత్రం అభివృద్ధి చెందింది పంచదార కోట మనకి సోషలిజం యొక్క మన మనకు ప్రసాదం అది ఎనీవే సో నా ఇత్యేవం అని ఇంతవరకు అందాం ఇతం ఆనందవల్యాం వివక్షితోర్థ సో ఇంతవరకు ఇగో ఈ మొత్తం అక్కడ ఎన్ని పాయింట్స్ చెప్పేశారో ఆయన ఏదీ మెదల్చలేదు బ్రహ్మతో మొదలుపెట్టి పరమ పురుషార్థమైన మోక్షం వరకు కూడా చెప్పేశారు ఇవన్నీ ఆనందవల్లిలో చెప్పబడ్డాయి మీరందరూ ఇవన్నీ తెలుసుకోవాలని ఆనందవల్లి యొక్క తాత్పర్యము వివక్షిత అర్థ తాత్పర్యం దట్ ఈస్ ది ఇంటెంట్ వివక్షిత అంటే ఇంటెంట్ సో దట్ ఈజ్ వాట్ ఈస్ డిజైర్ టు బి సెట్ అంటే దట్ ఈజ్ ది ఇంటెంట్ ఆఫ్ ఆనందవల్ అయిపోయింది తర్వాత పరిసమాప్త బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య పూర్తి అయిపోయింది ఇంక చెప్పాల్సిన నేను లేదు ఎందుకంటే ఇత్ క్యూ పర్నిషత్ అనేజంగా య ఏం వేద ఇత్యూ పర్మిషత్ నిన్న అర్థం కూడా చెప్పుకున్నాను అండి బ్రహ్మ పూర్తయిపోతే మళ్ళీ ఏదో మొదలెడుతున్నట్టు అన్నారే మీరు మళ్ళీ ఆ స్వరం అనుదాత్వం దీర్ఘం ఇవన్నీ గురువైవారు నీ అని మళ్ళీ ఏదో కొత్తగా మొదలు పెడుతున్నట్టున్నారే అంటే ఉంది దేర్ ఈజ్ ఎ స్మాల్ థింగ్ టు బి సెట్ అతరం బ్రహ్మ విద్యా సాధనం తపోవక్తవ్యం మరి ఇంకేమిటిందండి అయిపోయిందంటే అలా అయిపోయింది అనుకోకు ఈ పైన చెప్పాల్సింది ఒకటింది వక్తవ్యం ఏమిటి తపస్సు అనేది ఒకటి అది బ్రహ్మ విద్య చెప్పేమే కానీ దాన్ని పుండి సాధనం చెప్పద్దా బ్రహ్మ విద్య సాధనం కూడా చెప్పాలి సో బ్రహ్మ విద్యని మనకి అందజేసేటువంటి సాధనం ఒకటి ఉన్నది తపస్సు అంటారు ఆ తపస్సు గురించి చెప్పాలి వీళ్ళు తపస్సు చేయటం తపస్సు అంటే మీరు మళ్ళీ ఇదే ఒంటికాల మీద నిలపడం లేకపోతే బొట్టను కాదు అది తపస్సు తపస్సు అంటే ఏమిటో చూద్దాం సో ఈ తపస్సు అనేది సాధకులకు లేకపోయినట్లయితే వాళ్ళు ఈ బ్రహ్మజ్ఞానం నుంచి వంచితులు అయిపోతారు చాలామంది ఏం చేస్తారంటే చాలామంది కాదు కొంతమందో ఎప్పుడీ చాలామందో కొంతమందో ఏదో పర్సంటేజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ వేదాంతంలో ప్రవేశిస్తారు తపస్సు ఉండదు సరైన తగినంత తపస్సు ఉండదు తపస్సు లేకుండా వేదాంతంలో ప్రవేశిస్తారు ప్రవేశిస్తే ఇది అనుభవం లేకుండా బిజినెస్లో చేరినట్టుంటుంది ఆ బిజినెస్ ముందుకు వెళ్ళదు వెనక్కి అలాగ సాగిపోతూ ఉంటుంది నీళ్లు కారిపోతూ ఉంటుంది అదేవిధంగా ఈ వేదాంతం కూడా ఇది ఇది మనసుకి ఎక్కదు మళ్ళీ సంవసారంలోకి పోదామంటే అది అది వెసులుబాటుగా ఉండదు ఈ సంవసారం బాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది వీళ్ళు వెనక్కాల మిగిలిపోతాడు సో ఈ విధంగా చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది అలాంటి పరిస్థితి రాకూడదు ఇప్పుడు కూడా మనం ఉన్న మనం ఉండొచ్చు ఉంటే ఊళ్ళో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయడం కోసం కాదు కదండి వేదాంతం ఎనీవే సో తపస్సు అనేది చాలా అవసరం ఏతనే మహాత్ములు తపస్సుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు స్వామి అఖండానందజీ మహారాజుని ఉండేవారు ఆయన అన్నారు నువ్వు జిజ్ఞాసు అయినట్లయితే నువ్వు ఊళ్ళో వాళ్ళందరికీ వేదాంతాన్ని బోధిస్తాను వాళ్ళకేమో ఆత్మోన్నతిని ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తాను అనే పూచీ నేను ఎత్తిమీద పెట్టుకోకు ఆ పూచీ నిన్నేమో చాలా తపస్సు నుంచి దూరం చేసేస్తుంది ఊళ్ళో వాళ్ళందరికీ వేదాంతాన్ని బోధించాలనే పూచీ వీడు పెట్టుకుంటాడు వీడికి తెలుసున్నది ఓపెస్తరు దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే కొంత తపస్సు అవసరం తపస్సు చేసుకోవాలంటే చుట్టూ పది మంది ఉన్నారని కొన్ని తపస్సు చేస్తానండి ఓ ఎమ్మెల్యే గారు ఆయన గన్మెన్లు వీళ్ళందరూ దర్శనానికి వచ్చారనుకోండి ఓ పది మంది వీళ్ళు చుట్టూ ఉంటారు తపస్సు చేస్తుంది ఒకసారి పూజ స్వామీజీ నన్ను ఒక ప్రశ్న అడిగారు ఫలా నా బ్రహ్మచారిని మీ దగ్గర పాఠం నేను చదవమన్నాను మీ దగ్గర పాఠం చదవడానికి వచ్చారా అని అడిగారు నన్ను అంటే వస్తారని అన్నారండి రాలేదని అన్న అంటే ఆయన అన్నారు అవునులే చుట్టూ చాలామంది ఉండి ఉంటారు ఆ కారణంగా ఆయన పాఠం చెప్పి చదివి పరిస్థితిలో ఉండి ఉండరు అని ఆయనే చెప్పారు అది లేరు విలుఊరుకుల అవుల నేను అనలేదు దట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ మీ చుట్టూ అప్పుడే భక్తులు చేరిపోయారు అనుకోండి సపోజ్ వేషం వేసేస్తే భక్తులు చేరిపోతారు మీ చుట్టూ భక్తులు ఉంటారు మీరు అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ ఆరుడుగులు ఉంటాయి మీరు తపస్సు ఎప్పుడు చేస్తారు తపస్సు చేయకపోతే ఈ సత్యం జ్ఞానం అనంతం మాట అది చిలక పలుకులాగా ఉంటుంది చిలక రామభజనాలు చేస్తూ ఉంటుంది దానికి ఏం తెలుసా ఏమన్నా సో తపస్సు చాలా ముఖ్యం తపస్సు చేయకుండా తపస్సు అంటే ఏమిటో వస్తుంది తపస్సు చేయకుండా బ్రహ్మ విద్యను మేము అంటే అది ఏమీ వర్క్ కాదు సత్యం జ్ఞానం ఒక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మీద ఉపన్యాసం చెప్పడం సో ఈ వాక్యం అన్నారు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సో బ్రహ్మ ఈజ్ దే ఇట్ ఈస్ సత్యం మీన్స్ ట్రూత్ అండ్ ఇట్ ఈస్ నాలెడ్జ్ ఆల్సో అండ్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్ ఓకే నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఇంకేం లేదు నెక్స్ట్ దర్ ఇస్ నో నెక్స్ట్ సో అలా ఉంటుంది కాబట్టి తపస్సు అవసరం ఇది తపస్సు లేనిదే ఇది రాదు కాబట్టి తపస్సు చేయాల్సిన స్థితిలో ఉండి వాడు తపస్సు చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతాడు వాడు ఆ పని ఈ లోకోద్ధరణ అనే కార్యక్రమాన్ని మొదలు పెడితే జిజ్ఞాసు నీ కర్తవ్యము అని ఒక హెడింగ్తోటి ఒక చాప్టర్ ఉంది ఈ మధ్యనే నేను చూశాను దాన్ని జిజ్ఞాసు అఖండానందజీది దాంట్లో చెప్తారు ఊళ్ళో వాళ్ళకి పుణ్యాన్ని సంపాదించి పెట్టడము వాళ్ళకి జ్ఞానాన్ని అందజేయటము అనే పూచి నీ మీద నువ్వు వేసుకోకు ఎందుకంటే వాడు జిజ్ఞాసు కదా జ్ఞాని వేసుకోవాలి ఆ పూచి జిజ్ఞాసు వేసుకుంటే వీడి జిజ్ఞాస పక్కన ఉంటుంది కాబట్టి బ్రహ్మవిద్యకు తపస్సు చాలా ఇంపార్టెంట్ అది చెప్పాలి ఆ మాట చెప్పాలి అన్నాది విషయాన్నిచ ఉపాసనాని అనుక్తని ఇంకో కొన్ని ఉపాసనలు మిగిలిపోయాయి అన్నమయ గురించి చెప్పడం అయింది కానీ అన్నమయాన్ని మనం ఏ విధంగా ఉపాసన చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ప్రతి లెవెల్లోనూ ఉపాసన చేసుకుంటూ పైకి వెళ్ళాలి ఉపాసన అంటే ఎలా ఉంటుందో తెలుసునండి ఇప్పుడు మీకు లౌకికమైన దృష్టాంతం టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు ఉపాసన చేస్తారు ఆ పుస్తకాలను ఆ పుస్తకాలు ఆ పాఠాలు ఉపాసన చేస్తారు ఇంటర్మీడియట్లో మనకి ఏం మ్యాథమెటిక్స్ వస్తాయని ఆలోచిస్తానండి అక్కడ క్యాల్కులస్ ఉంటుంది ఇది ఉంటుంది అది ఉంటుందని ఆలోచిస్తారు ఆలోచించారు అసలు ఆ దృష్టే వద్దు టెన్త్ క్లాస్ పుస్తకాలను ఉపాసన చేస్తారు ఆ ఉపాసన పూర్తి అయితే తొంభై మార్కులు వస్తాయి వాళ్ళు ఇంటర్లోకి వస్తారు ఇప్పుడు ఇంక ఈ మధ్య విద్యార్థులను చూస్తాను వాళ్ళు ఉపాసన అనే పదానికి వాళ్ళని దృష్టాంతంగా ఇవ్వచ్చు చాలా కష్టపడి వర్క్ చేస్తారు మళ్ళీ ఇంటర్మీడియట్ని ఉపాసన చేస్తారు ఇంటర్మీడియట్ అయిపోతే మనం మెడిసిన్లో చేరితే అక్కడ శరీరాలను మనమేమో సర్జరీ చేయవచ్చు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటారా అది ఎందుకు ఆ ప్రసంగం అనవసరం ఆ ప్రసంగం చేస్తా వీడు చూ ఊళ్ళో ఉన్న డాక్టర్లందరినీ కలిసి ఓ డాక్టర్ అంకుల్ ఆ హౌ ఇట్ విల్ బీ హౌ డా విల్ బీ హౌ దిస్ విల్ బీ అని మాట్లాడేడు అనుకోండి వాడిని ఏమనాలంటారు మీరు అలాంటి విద్యార్థి బయట వాడు ఈ ఈ ఈ మందులు ఇవన్నీ అనవసరం వాడికి అవి ఉంటాయి అక్కడ బయాలజీను బోటనే కప్ప ఇలాంటివి వానపాము ఇలాంటి బొమ్మలు ఉంటాయి వాటిని ఉపాసన చేస్తారంటే స్టడీ దే వర్షిప్ దోస్ బుక్స్ అప్పుడు మెడిసిన్లోకి వస్తాయి మళ్ళీ మెడిసిన్లో జనరల్ మెడిసిన్ అదేదో ఉంటుంది మళ్ళీ దాని అక్కడ మళ్ళీ దే హీ షుడ్ నాట్ టాక్ అఫ్ స్పెషలైజేషన్ అలాగా ఒక్క స్టేజ్ నుంచి ఒక స్టేజ్ ప్రతి స్టేజ్లోనూ తపస్సు చేస్తూ వాడు పైకి వస్తే దెన్ హీ బికమ్స్ ఎ డాక్టర్ అలాగే ఇక్కడ కూడా అన్నాది విషయాన్ని ఉపాసనాలు ఉన్నాయి ఈ ఉపాసనలను చేయాలి మనం అన్నమయ్య ఇవన్నీ ఉపాసన చేసుకుంటూ ఉండాలి ఉపాసన అంటే విషం నేను చెప్తాను ఉపాసన చాలాసార్లు చెప్పాను కూడాను మళ్ళీ కూడా చెప్తూ ఉంటా సందర్భాన్ని బట్టి ఉపాసన అంటే అబ్బా బాబా ఇవన్నీ మేము ఎక్కడ చేయగలం ఉన్నాను మీరేం బెంగపెట్టుకోకర్లేదు ఆ రకంగా దర్శిస్తూ ఉండడం వేరే ఉపాసన హౌ దట్ వీ విల్ కమింగ్ టూ సో ఇలాంటి ఉపాసనలు కొన్ని చెప్పాల్సినవి ఇంకా బాకీ ఉన్నాయి అనుక్త అని అంటే బాకీ పడున్నాయి అవి చెప్పేస్తే అవి టాపిక్ క్లోజ్ అయిపోతుంది వేదం ఎదుర్వేదం పూర్తి అవుతుంది అందుకోసం ఇవన్నీ ఆరంభమవుతుంది అన్నారు అత ఇదారభ్యతే అందుకోసమే ఇది ఆరంభం పోగొడుతోంది ఏమిటి భృగు వైవాణి అని ఆరంభమవుతుంది అయితే మీరు చెప్పండి అవి ఏమిటో ఆ ఉపాసనలు చెప్పండి అవి తపస్సు చెప్పండి మళ్ళీ ఈ భృగు వారుని ఈ గోల్ ఎందుకండి మాకు ఈ కథలు మొదలు పెడతారు మీరు ఆఖ్యాయిక విద్యాస్తుత ఏ ఈ జ్ఞానము యొక్క మహిమ చెప్పడం కోసం ఆఖ్యాయిక అంటే కథ కథ అంటే మీకు ఊరికే ఇదనే రొమాంటిక్ మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి కథలాగా రొమాంటిక్గా ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా ఏమైనా సస్పెన్స్ త్రిల్లర్స్ అలాగే ఉండదు ఆఖ్యాయిక గురికి అలా చెప్పగానే అయిపోతుందండి అలా మొదలెట్టగానే గురుగు ఉండేవాడు వాళ్ళ నాన్నగారు ఏమో పండితుడు ఏదో అయిపోయింది అక్కడ కథ సగం అయిపోయింది అక్కడ ఇంక ఇంకో సగమే ఉంది అలా దాన్ని ఆఖ్యాయిక అంటారు స్మాల్ స్టోరీ అని కూడా అనడానికి వీల్లేదు అలా మొదలు పెడుతూనే కథమైపోతుంది ఎందుకంటే ఈ కథ అంటే విద్యాస్తుతయే ఇది ఒక ఉటోపియన్ కాన్సెప్ట్ అని కాదు ఇది అంతకుముందు జనరేషన్ వాళ్ళు చదువుకున్నారు తెలుసుకున్నారు అభివృద్ధిని పొందే అలాగే మనం కూడా చదువుకుని తెలుసుకుని కొత్త అర్థం కావచ్చు అనేటువంటి ఒక రకమైన సందేశాన్ని ఇవ్వటం తర్వాత మహాత్ములందరూ ఈ విద్యని స్వీకరించారు పట్టుకుని దాన్నేమో ముందుకు పో అలాగే మీరు కూడా చేస్తే మంచిది అని ఆ విధంగా విద్యని కోసం దాని యొక్క మహిమని మనకి ప్రకటించడం కోసం కథ ఆరంభమైనది ఏమిటి ఇక్కడ స్థుతి అంటే ప్రియాయ పుత్రాయ పిత్రోక్తే అది తండ్రి తనకు ప్రియుడైన పుత్రునకు దేన్ని అందజేస్తాడు దేని వలన పుత్రుడు అభివృద్ధిని పొందుతాడు దాన్ని అందజేస్తాడు ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మంచిదే చేయదగ్గదే కానీ కొంత వివేకాన్ని కూడా జోడించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మనం పిల్లలకి తగినంత ధనాన్ని ఇవ్వాలి అని అనుకుంటారు అవసరమే కానీ ధనంతోపాటు విజ్ఞానాన్ని కూడా ఇవ్వాలి విజ్ఞానం అంటే కేవలము ఇంగ్లీష్ చదువులతోటి డాడీ మమ్మీ కల్చర్తోటే సరిపెట్టేస్తే వాళ్ళు భవిష్యత్తులో వాడు ఏ బెల్జియన్ అమ్మాయినో పెళ్లి చేసుకొస్తే వీడు బెనుక సో సంస్కారాలు కూడా ఇవ్వాలి సంస్కారాలు ఇచ్చినా కూడా వాడు దారి తప్పొచ్చు అప్పుడు మన ప్రారంభం అని కూడా ఓ దేవుడికి దండం పెట్టుకుని గిల్ట్ ఉండదు మనం సంస్కారాలు ఇవ్వటంలో వెనుకాడినట్లయితే చాలా అయితే మరి సంస్కారాలు ఇచ్చేస్తాం స్వామీజీ పిల్లలందరినీ మీ దగ్గరికి పంపిస్తా ఉంటారు ఇదొకటి నాకు నాకు ఇదే మీ దగ్గర మా పిల్లలందరినీ మా బస్తీలో ఉన్న పిల్లలందరినీ పూర్వం అడిగి వారి మధ్యన ఆడగడం మానేస్తారు ఎందుకంటే వాళ్ళకి మెసేజ్ దే గాడ్ ది మెసేజ్ దిస్ జెంట్మెన్ ఈజ్ నాట్ ఎవెనబుల్ అనే ఒక మెసేజ్ వాళ్ళకండి నేనంటాను పిల్లలకి కాదండి సంస్కారాలు పిల్లలకి ఇవ్వరు మీరు వచ్చి కూర్చుంటే ముందు మీరు సంస్కారాలు నేర్చుకుంటే మీ నుండి పిల్లలకి వస్తాయి పిల్లలు దే ఫాలో ఎగ్జాంపుల్ దే డు నాట్ ఫాలో టీచింగ్ పిల్లలు దే గోబోయ ఎగ్జాంపుల్ వాళ్ళని కూర్చోబెట్టేసి మీరు పాఠాలు చెప్పేస్తే వాళ్ళకి ఏం అర్థం కనుక సంస్కారాలు వాళ్ళకి ఇవ్వాలి మనము సంస్కారవంతులమే ఉండాలి సో ఎనివే కమింగ్ టు ది పాయింట్ ఇంత పని చేస్తున్నారు తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు ఈ పనుల నేను పిల్లల యొక్క క్షేమాన్ని కోరి చేస్తాను ఇక్కడ ఈయన ఉన్నాడు చూడండి ఈ తండ్రి ప్రియుడైన పుత్రునికి ఆ వాడి క్షేమాన్ని కోరి వాడికి జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడంటే కొడుక్కే చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటి ఇది వాడి జీవితాన్ని తప్పక అభివృద్ధి చేస్తుంది అనేటువంటి విషయం ఆయన తెలుసుకుని చెప్తున్నాడు అన అనగా తా తాను ప్రేమించే వ్యక్తికి దీన్ని ఇచ్చాడు అంటే ఇది అంత విలువైనది భృగురు వైవారుని వైశబ్ద ప్రసిద్ధానుస్మారక ఈ భృగు అన్నవాడు వీడెవడో ముక్కుమోహం తెలియనివాడేం కాదు వైదిక సంస్కృతిలో చాలా పెద్ద పేరు భృగు భృగు నుండే వంశం వచ్చింది భార్గవాను వంశ శుక్రాచార్యుడు భార్గవుడు సో ఈ వంశానికి మూల పురుషుడు ఈ భృగు మహర్షి సో చాలా ప్రసిద్ధుడిన వై వై అంటే అది వెల్ నోన్ భృగు అని చెప్పడం కోసం వై ప్రసిద్ధ అనుస్మారక మీకందరికీ తెలుసున్నవాడే అయ్యి ఊరికే చాలా ప్రసిద్ధ పురుషుడండి మీకు తెలుసున్న భృగువేవిడేం కొత్త భృగువేం కాదు అందరికీ తెలుసున్నవాడే అని సూచించేటువంటి పదము వై సో భృగుహ ఆయన పేరు అదే అంటారు ఆయన భృగురితన్నామా ప్రసిద్ధ అనుస్మర్యతే అది ఆ వైశబ్దానికి అర్థం ప్రసిద్ధిని సూచిస్తుంది అది కాబట్టి ఇప్పుడు భృగురు వై అంటే అర్థం ఏంటి భృగుహ ఆయన ఒక ఆయన ఆయన పేరు అది చాలా ప్రసిద్ధ పురుషుడు ఆయన్ని గుర్తు చేసుకో గుర్తుకొచ్చాడా వచ్చే సంథింగ్ లైక్ ఇప్పుడు ఏదైనా పాఠం చెప్తో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు కదా వారు ఒకప్పుడు అదిలా మొదలు పెడతారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు కదా అనేప్పటికీ అందరికీ అర్థమైపోతుంది గుర్తుకొచ్చేస్తారు వారి జీవితంలో మీకు తెలియని ఒక ఘటనని ఆ పాఠం చెప్పి ఆయన గుర్తారు అలాగనమాట దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వై వారు వరుణ శ్యాపత్యం అది ఆ వరుణ అనే పదానికి అపత్యార్థంలో అపత్యం అంటే సంతానం అపత్యార్థంలో ఆ ఈ అనే మాట వస్తుంది వస్తుంది వచ్చి వారు వరుణాల ఈ చేరుతుంది ఆ ముందుండే అచ్చుకి మొట్టమొదటి అచ్చుకి వృద్ధు ఆ వా ఉండే ఆకారానికి దీర్ఘం వృద్ధంటే దీర్ఘం సో వారుణిహే సో ఆ ఈ వస్తూ ఇప్పుడు దశరథ ఈ ఆ మొదటి అచ్చుకి దీర్ఘం పెట్టండి దాశరథి అలాగే సో ఇంకా కొంచెం డిఫికల్ట్ రూపాలు కూడా ఇలాగే ఉంటాయి కృష్ణ కృష్ణుడు కొడుకు ప్రజమ్నుడు వాళ్ళు ఉన్నారుగా కృష్ణ ఈ కార్ష్ణి భాగవతంలో ప్రయోగాలు ఉంటాయి ఆ రూకి మొదటి అప్పుడు రూకి చేస్తే ఆర్ వస్తుంది కార్ష్ణి అదే సో ప్రతి ఇలాగే ఉంటాయి ఆ యూసేజెస్ ముందున్నది వృద్ధే అనుకోండి ఇంకా వృద్ధే ఉండదు రావణ ఈ ఇంద్రజిత్తు రావణుని కొడుకు రావణ ఈ రావణి ఆల్రెడీ వృద్ధి ఇంకేం వృద్ధి చేస్తారో అది అలాగే ఉంటుంది సో దిస్ ఈజ్ హౌ ఆ యూసేజ్ ఇంట్రెస్టింగ్ యూసేజ్ దానికి తదితర పరిచయాలు అంట సో వారుణిహి అంటే వరుణస్య అపత్యం వరుణుని యొక్క కొడుకు మొదటి వాక్యం గురువై వారుణి రెండో వాక్యంలో వరుణం పితరం ఉపససార వరుణం పితరం బ్రహ్మ జిజ్ఞాసు ఉపససార ఉపగతలాన్ తండ్రిగారైన వరుణుని దగ్గరికి వెళ్ళాడు వరుణుడు దేవత ఈ దేవతలందరూ మనకి కథల్లో చెప్పినట్టుగా ఏవేవో ఈ పిచ్చి పిచ్చి పనులు చేసేట్లాగా ఉండరు ఒకే కథలలాగా ఇంద్రుడు ఎలా చేసాడు అలా చేసాడు మరి వైదికేంద్రుడు అలా ఉండడు కౌశీతికి ఉపనిషత్తులో ప్రదర్దన మహారాజు ఇంద్రుడి దగ్గరికి జ్ఞానాన్ని పొందడానికి వెళ్తే ఇంద్రుడు ఆయనకి జ్ఞానాన్ని బోధిస్తాడు ఆ ఉపనిషత్తు ఇక్కడ భృగు మహర్షి భృగువు తర్వాత మహర్షి అయ్యాడు ఆయన భృగువనే ఆయన వరుణుడు కొడుకు అయిన వరుణుడి దిక్పాలప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాయా నాకు బ్రహ్మ విద్యను బోధించండి అంటే ఆయన బోధిస్తాడు మనకు బోధించబోయేది వరుణుడు బోధించిన విద్య దీనికి వారుణీ విద్య శైషాభా వారుణీ విద్య భృగువు భృగువంశంలో ప్రవర్తిల్లి వరుణుని చేత బోధింపబడిన విద్య జ్ఞానం అలాగే నచికేతసుని చేతనో అది తెలుసుకోబడింది యమధర్మరాజు చేత చెప్పబడిన విద్య నాచికేత విద్య ఆ కాబట్టి దిక్పాలకులు వాళ్ళందరూ జ్ఞానులు వాళ్ళు ఏదో రౌడీ మనం ఎంపీ రౌడీ ఎం రౌడీ ఎంపీ రౌడీ గారు కాదు ఒకప్పుడు మంచి బుద్ధిమంతులు కూడా ఎంపీలు అవుతారు సో ఈ దిక్పాలకులు అటువంటి కాబట్టి ఆయన వారుని ఈ భృగువు తన తండ్రి గారి దగ్గరికి ఉపసారా దగ్గరికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడండి బ్రహ్మ జిజ్ఞాసు పరబ్రహ్మను తెలుసుకుందామని ఆ సంగతి మీకు తెలుసండి అక్కడ ఊరికే వరుణం పితరం ఉపసారా ఉంది కదా హౌ యు నో బ్రహ్మ జిజ్ఞాసు అని పక్కనే ఉంది ఏమనే అధీహి భగవో బ్రహ్మేతి అని వెళ్ళాడు కాబట్టి బ్రహ్మ నేర్చుకుందామని బ్రహ్మ అంటే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుందామని వెళ్ళాడు అదే అంటున్నారు ఆయన ఉపగతవాన్ అంటే సమీపించినాడు దగ్గరికి వెళ్ళి ఓ పద్ధతిలో వెళ్ళి నమస్కారం చేసి అయ్యా మాకు యదనాత్మజ్ఞానం గురించి నాలుగు మాటలు చెప్పండి మేము శ్రవణం చేస్తాం అనే పద్ధతిలో ఉందో పద్ధతి ఆ పద్ధతిలోనే వెళ్ళాడు ఆయన ఉప్రసనం ఒక వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థలోనే వెళ్ళాడు ఒకప్పుడు మహాత్ములు ఇక్కడ అక్కడ విరళంగా ఉండేవారు విరళంగా అంటే అక్కడ అక్కడ ఉండేవారు జిజ్ఞాసులు వెతుక్కుని మహాత్ముల దగ్గరికి పోయేవారు ఇప్పుడు మహాత్ములు జిజ్ఞాసుల దగ్గరికి కా దీంట్లో ఉండే గుణ దీంట్లో ఉంది దాంట్లో ఉండే గుణం దాంట్లో దాంట్లో సమాజం కూడా ఈ ఆత్మజ్ఞానం అనేది ఒకటి ఉందనే సంగతే తెలియకుండా ఉండిపోయేవారు భగవద్గీత అంటే ఒకటో తెలిసేది కాదు ఎవరికైనా కర్మకాండ ఇదే కానీ భగవద్గీత ఒకటి ఉందని కూడా తెలిసేది కాదు ఎప్పుడైతే మహాత్ములు చిన్మయానంద గారు వివేకానంద మొదలైన స్వామీజీ మనపూజ్య స్వామీజీ మొదలైన వాళ్ళందరూ సమాజంలో ప్రవేశించి చొచ్చుకుపోయి ఈ జ్ఞానాన్ని ఇంటింటికి తీసుకెళ్లిపోయినట్టుగా తీసుకెళ్ళారు ఇది ఈ కాలం యొక్క విశిష్టత ఇది ట్వంటీ ఎయిత్ సెంచురీ యొక్క రెనైజాన్స్ ఇది అలా చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే సమాజము ఈ జ్ఞానానికి దూరం అయిపోయింది భోగ పరా సో అందుకోసం ఈ మహాత్ములు మళ్ళీ సమాజంలో ప్రవేశించి ఇలా చేయాల్సి వచ్చింది సమాజం మళ్ళీ పరిపుష్టమైందనుకోండి మహాత్ములు మళ్ళీ వాళ్ళ దాన్ని ఎక్కడికో మూలకపోతారు అందరూ ఆత్మజ్ఞాన సంపన్నులుగా మంచి ధర్మబద్ధంగా బతుకుతున్నారు అనుకోండి ఇంకా మహాత్ములు ఊరికే వాళ్ళ మంచి కూర్చుని ఇంకేందుకు చేసేదే ఉంది ఎడేవో మూల కూర్చుని వాళ్ళ కాలక్షేపం వాళ్ళు చేసుకుంటాం సో ఇది ఇది అవసరమే అది మంచిది సమాజంలో ఈ పద్ధతి అవసరమే ఇంట్లో ఇది ఏదో తక్కువదని మనం అనడానికి చెప్పాం ఎనీవే సో అప్పుడు ఇలా ఉండేది కానీ ఇప్పుడు కూడా ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి జ్ఞాసగలవారు గురువును ఉపసమనం చేయటమే ధర్మం ఇటు వచ్చి గురువు ఒకడు శిష్యుడిద్దరు ఉన్నారనుకోండి ఇద్దరు కలిసి గురువు గారి దగ్గరికి గురువు ఒకడు పది మంది శిష్యులు ఉన్నారనుకోండి పది మంది ప్రయాణం చేసే బదులు ఒక్కో గురువు ప్రయాణం చేస్తే సరిపోతుంది మ్యూచువల్ కన్వీనియన్స్ నథింగ్ మోర్ దాన్ బట్ బేసికల్ బేసిక్ అప్రోచ్ షుడ్ రిమైన్ సేమ్ ఉపససార ఉపగతవాన్ అధీహి భగవో బ్రహ్మా ఇత్యైన మంత్రేణ అది ఆ మంత్రాన్ని బట్టి మనం అలా కంక్లూడ్ చేసాం తర్వాత ఉపసదనం చేసే పద్ధతి కూడా అలా ఉంది ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తారు ఇప్పటికీ కూడా ట్రెడిషనల్గా పాఠం చదివి విద్యార్థులు అధి హి భగవహ అని అంటారు అంటారు ఊరికే సో ఆ మంత్రానికి అర్థం వస్తుంది ఆ మంత్రం ఉంది అలాగా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే సరిపడు అధి హి అని మనం అన్నారు అన్నట్లయితే అది ఉపసదనంలో భాగం అవుతుంది ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి గంట కొడతాం గంట ఎందుకు కొడతారు అంటే ఉపసాదనం చేస్తున్నారన్నమాట ఉపసదనం చేసిన దానికి ఒక సూచన తర్వాత ఓ పూజ ఒకటి ఓ ప్రార్థన ఒకటి చేస్తాం ఆ ప్రార్థన యొక్క అభిప్రాయం ఏమిటంటే హే పరమేశ్వర నేను ఐఎమ్ అప్రోచింగ్ యూ అని యూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఈశ్వర టీచర్ దగ్గర కూడా అలాగే చేయాల్సి ఉంటుంది అలా చేసేందుకు ఓ మంత్రం ఆ మంత్రం పేరే అధి భగవో బ్రహ్మ అని ఆ మంత్రం ఇది ఇంతి అంటే అనే మంత్రంతో తర్వాత అందాము తస్మా ఏ తత్ప్రోవాచ సరే కొడుకు హే భగవ బ్రహ్మ అధీహి బ్రహ్మ అంటే అర్థం ఏంటో తెలుసు బ్రహ్మను మీరు స్మరించు అధిహి స్మరా అనర్థం బ్రహ్మని మీరు స్మరించుడు అనర్థం బ్రహ్మ అంటే పరమాత్మ పరమాత్మని మీరు గుర్తు చేసుకున్నారు ఎందుకు నేనెందుకు గుర్తు చేసుకోవడం అంటే మీరు గుర్తు చేసుకుని నాకు చెప్పుడు అని సో అది హి స్మర అంటే ఉపదిష అని స్మరించడం ఉపదేశించేయడం కోసమే లేకపోతే నా కోసం నేనెందుకు స్మరించుకోవాలి నా నా స్వరూపమే అవి ఉన్నది నేను ఇంకా స్మరించేదే ఉంది ఎగరవాడికి చెప్పడం కోసమే స్మరిస్తా ఫిజిక్స్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి ఫిజిక్స్ లెక్చరర్ అంటే ఇంట్లో కూర్చొని ఫిజిక్స్ అలాగే గుర్తు చేసుకుంటూ ఉంటాడా ఏమీ చేయడం విద్యార్థి వెళ్ళి అయ్యా ఇది ఏమిటండి న్యూటన్స్లా ఏమిటండి అని అడిగ్గానే న్యూటన్స్లాని స్మరిస్తాడని ఆ స్మరించడం దేనికి వాడికి చెప్పడం కోసం అధిహి అంటే అర్థం అది స్మర ఉపదిష భగవహ అంటే భగవన్ అని అర్థం వైదిక ప్రయోగం భగవహ అని ఉంటుంది లౌకిక సంస్కృతంలో హే భగవన్ సో హే భగవన్ అంటే ఓ పూజ్య అని పూజ్యుడైన ఓ మహాత్మా మహాత్మా పూజ్య అని అర్థం భగవత్ శబ్దానికి అర్థం అది సో పూజ్యులైనటువంటి ఓ గురువు గారు దయచేసి ఆ విషయాన్ని నాకు మీరు బోధించుడు అని అది నిశ్చిత అది అని ఫైనల్గా కంక్లూషన్ అది ఆ పదం మొత్తం వాక్యానికి తేలినటువంటి అర్థం అది అధిక పదానికి స్మరా అర్థం ఓకే ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కొడుక్కి చెప్తాడు చెప్తున్నాడు ఇలాగే చెప్తున్నాడు అని వాక్యానికి అర్థం తస్మా ఏతత్ ప్రోవాచ్య స విధివదుపసన్నాయా తస్మైపుత్రాయ ఏ తత్వం ప్రోవాచ తస్మా అంటే తస్మై అని అర్థం విరథిస్తే తస్మై తస్మై అంటే తస్మై పుత్రాయ ఆ పుత్రుని కొరకు ఆయన చెప్పాడు ఎవరైనా సహా పిత ఆ తండ్రి వరుణుడు ఎటువంటి పుత్రుడు విధివద్ ఉపసన్నాయ యథావిధిగా అంటే శాస్త్రమే చెప్పింది మీరు గురువు గారి దగ్గరికి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి వినయపూర్వకంగా నమస్కారం చేసి అది వేదంతో ఏ ఉద్యోగం దొరక వచ్చి వేదాంత క్లాస్లో కూర్చున్నాడని కాదు వేదంతో చూపు